దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను మరి గర్షణ దినమంతా దేవుడు కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మమ్మల్ని సజీవులకు మనలందరినీ సజీవులెక్కలు ఉంచినందుకు నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఈరోజు మరి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన మరి స్కైప్ ప్రోగ్రాంను మనము ఆరంభించుకుందాం నేను ప్రార్థిస్తున్నాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధి నాయన మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి ప్రభువ సాయంకాల సమయంలో మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాను నాయన తండ్రి ప్రభువ మరి సాయంకాల సమయంలో ప్రభువ మేము సమకుడి నిన్ను స్తుంచుటకు ఘనపరచుటకు నిన్ను మహిమపరచుటకు ప్రభువ ని చిత్తం ప్రభు మా పట్ల నైనా ఏమైందో మేము ఎరగము గను వాక్యం దార మాతో మాట్లాడి ప్రభు పాటల ధర మేము పొందండి నాయన ప్రార్థనకు జవాబు దయచేయమని మరి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి నాయన మీ సన్నిధిలో మీ కాపుదలలో భద్రపరుచుకోమని మీ పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యశ క్రీస్తు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ రైజ్లాడ్ ప్రైజ్లాడ్ గ్లో సిస్టర్ మీరు పాట పాడండి ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu aaradhana ప్రేమింతును నిన్ను కీర్తిను నిన్నె సేవింతును నిని అరరింతును ప్రేమ స్వరూపుడవు ప్రేమించు వాడవు ఆదరణ కర్తవు అల్ఫవు మేఘవు ప్రేమ స్వరూపుడవు ప్రేమించు వాడవు ఆదరణ కర్తవు అల్ఫవు మేగవు నీనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమీ చిదివి నీనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమే చివీ ఆరాధనా ఆరాధనా ఆ లేలు ఆ లేలు నిన్నే ప్రేమితును నిన్నే కీర్తింతును నిన్నే సేవింతును నిన్నే ఆరాధితోను రాజుల రాజువు రానున్నార రాజువు ప్రభువుల్లా ప్రభుడవ దేవాది దేవుడవు రాజుల రాజువు రానున్నార రాజువు ప్రభుడవ దీవాదిదేవ సర్వాదికారిడ సర్వాదికారిో నతు నిన్నే కీర్తించును నిన్నే సేవి నిన్నే ఆరాధితును నిన్నే సేవి నిన్నే ఆరాధించు అలా థ్యాంక్ యూ బ్రజ్ ప్రైజ్ థ్యాంక్ యూ ప్రేజ్ అందరికీ నామం నిలపరుస్తూ మనకు తెలిసిన పాటే కూడా నిరంతరచు ఏ సయ్యా ఏ సయ ఏ ninne ninne ne kolutunayya neeve neevena raajuvayya ninne ninne ne, ne kolutunayya neeve neevena raajuvayya ne, ne, ne, yesayya raaju yesayya yesayya e kondalalo Vaiバots I haven't picked this far either Vaiバots I haven't picked this far either cinaava nannu nanipinchinaava yesayya yesayya yesayya yesayya ninne ninne ne kolutunayya neeve neevena raju vaya ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహించగా ఆత్మీయులే నన్ను అవమా కొలుతూనయ్యా నీవే నీవే కురిసిన నీ కృపా మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృపా నన్ను బలపరిచినయ్యా నిన్నే ఘనపరుతూనయ్యా నన్ను sinaiya ninne gana varathu naiya yesaiya yesaiya yesaiya yesaiya ninne ninne ne koluthunaiya neeve neevena raju vaya yesu ninne ninne ne koluthunayya nee ve nee na raju vaya yesayya yesayya yesayya yesayya thank you brother prashant sir prashant akka thank you god bless you వార్త పదిహేడవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము మొదటి వచనం అంతలో ఒకని ఒకడు రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా అని పరిశేయుల వేషధారణ అను పొలిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి దేవుడు సాయం కొరకు మనం ప్రార్థన చేద్దాము పరిశుద్ధుడా ప్రభా ప్రేమగా తండ్రి కృపగల దేవ నిశయ నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం తండ్రి నీ మాటలు రెండంచెలు కడ్గముగా తండ్రి మా ఆత్మ మూలుగులను విభాగించినట్లు కృపందాయి చేయి ప్రభా సహాయం చేయి ప్రభా నా సుత్ వంటి మాటలు మా హృదయంలో చూచుకొని అయా సరి చేయబడటకు కూడా కృపంద ఇచ్చేయండి ఆయన సాయం చేస్తురండి నడిపిస్తురండి ప్రభ అయా ఈ యొక్క అద్భుతమైన సమయమును తండ్రి సద్వినియోగం చేసుకోవడానికి కృపంద ఇచ్చేయండి చెవి గల వాడు వినుడుగాక ఈ వాక్యం సెలవిస్తా ఉంది ప్రభా ఇది మా మాతో మాట్లాడండి ప్రభా సాయం చేయండి నాయనా మేము మనుషుల మేము మాట్లాడితే తండ్రి అది కోపము ద్వేషము అసూయలు ప్రభ నీవు మాట్లాడితే అది మాకు ఆరోగ్యము మాకు సమాధానము నెమ్మది ప్రభా అయాని మాటలను వినిపింపచేయమని కోరుతున్నాం సహాయకుడు వై నడిపిస్తారుమ్మని తోడుగా నీడుగా మీరే ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఇక్కడ పన్నెండో అధ్యాయము ఒకటో వచనంలో చూస్తే మూడు విషయాలు మనము గమనిస్తా ఉంటాం చివరి భాగంకి పరిశేయుల వేషధారణ పులిసిన పిండిని గురించి జాగ్రత్త మొదటిది పరిశేలు రెండోది వేషధారణ మూడోది పులిసిన పిండి ఈ మూడిటి గురించి ఏసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మొదట ఇట్లాని చెప్పసాగెను పరిశు మనతో ఆ గురించి అంటే పరిశేలు ఏసుక్రీస్తు ఉన్న కాలంలో ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఉన్నారు ఈ ఇరవై శతాబ్దంలో కూడా పరిశైల యొక్క మనకు తెలిస్తే మనకు చాలా మందికి ఆ తెలుసు కానీ పరిశైలు మరి వారు ఎటువంటి జీవితం కలిగి ఉన్నారనంటే వారు దేవునికి పూర్తిగా వ్యతిరేకమైన యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ ఆయనని శోధించే వారిగా ఉన్నారు ఎల్లప్పుడూ ఆయనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే వారిగా ఉన్నారు ఏసుక్రీస్తు ఉన్న సమయంలో మరి ఇప్పుడు కూడా ఉన్నారా అంటే ఇరవై శతాబ్దంలో పరిశైలు సంఘాలలో కావచ్చు మరి కుటుంబాలలో కావచ్చు మరి ఉండే ఎలాగనంటే వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క కఠినమైన బాహ్య ఆచారాలను పాటిస్తా ఉంటారు కఠినమైన ఆచారాలను ఏసుక్రీస్తును అందుకే వారిని ఏసుక్రీస్తు ఏమన్నాడంటే వేషదారులు అన్నారు వాళ్ళు పైన వాటిని చూసే వారిగా ఉంటారు లోపలున్న వాటిని గమనించుకోలేని పరిస్థితిలో ఉంటారు లోపలి దాంతో సంబంధం లేని వారిగా ఉంటారు బాహ్యంగా ఏదైతే బయటికి కనబడుతుందో దాన్ని మాత్రమే అందుకే మత్య సువార్త ఆరో అధ్యాయంలో చాలా చక్కటి మాటలు వేషధారుల గురించి చెప్పబడి ఉంది ఆ వేషధారులు ఎవరంటే సదుకాయలు పరిశైలు మరి వీరిని గురించి చాలా విషయాలు మరి మన సువార్తలలో చెప్పబడి ఉన్నది ఆ యొక్క పరిశైల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వారు వేషదారులై ఉంటారు మొదటగా మరి ఈ ఇరవై శతాబ్దములో మరి ఆ పరిసయుని ఆత్మ ఎవరికైతే ఉందో వాళ్ళు వేషధారులుగా ప్రవర్తిస్తా ఉంటారు వేషధారణ స్థితిలో ఉంటారు ఎటువంటి వేషధారణయా అంటే పైకి బాగా కనిపిస్తారు పైకి ప్రేజలాడని చెప్తారు లోపల అసూయతో కుళ్ళుతో మరి ద్వేషముతో మరి ఒకలాంటి ఈర్షతో అటువంటి స్వభావం కలిగి ఉంటారు వీరిని వేషధారులు అందుకే ప్రభు ఒక గొప్ప మాట పలికాడు ఏమనంటే నేను వేష్యనైనా క్షమిస్తాను ప్రేమిస్తాను కానీ ఈ వేషధారలను నేను ఉపేక్షించలేను క్షమించలేను దేవుడు ఆ వేష్యని ఒక చెడ్డ ఒక గలీజ్ పని చేసే స్త్రీని కావచ్చు పురుషుని కావచ్చు వారిని ఒప్పుకుంటాను కానీ సమస్తము తెలిసి అన్ని తెలిసి కానీ ఈ పరిసేలు ఈ వేషధారని నేను క్షమించలేను అని ఆ వేషధారణ జీవితం ఒకవేళ కలిగి ఉంటే సేవ మనకి ఒక విశ్వాసి దశలో నుంచి శిష్యులైన దశలోకి వెళ్ళాం మనం ఒక శిష్యరికం పొందుకుంటున్నాం ఏసుక్రీస్తుకి ఒక రిప్రజెంటేటివ్ గా మారాం మానవులకి ఏసు క్రీస్తుకు మధ్యవర్తిగా మనం ఇప్పుడు ఉన్నాం మరి మనలో ఒకవేళ వేషధారణ ఉంటే అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు నువ్వు వెచ్చగానైనా చల్లగానైనాను లేవు నువ్వు వెచ్చగానైనా ఉండు ఒకవేళ పాపంలో ఉంటే ఉండిపో కానీ చల్లగా అంటే నీతిగా ఉండు ఇలాగైనా ఉండిపో దేవుళ్ళులో అయినా ఉండిపో కానీ రెండు బ్యాలెన్స్ చేస్తా ఉన్నావు ఇటు సంఘానికి వస్తున్నావు ఇటు బోధలు ప్రకటిస్తున్నావు ఇటు వాక్యాలు చెప్తున్నావు ఇటు పాటలు పాడుతున్నావు ఇలాగ ప్రార్థనలు చేస్తున్నావు సేమ్ టైం బయటికి వెళ్ళిన తర్వాత మరి లోకంలో కూడా చేసేటి చేస్తా ఉన్నావు అటు భూతు మాటలు అటు ఆ చాడీలు చెప్పడము ఒకరి గురించి ఒకరికి చెప్పడము నిందలు వేయడము లేదా తీర్పులు తీర్చడము మరి ఇంకా ఒక అబద్ధాలు ఆడడము లేదా కొంతమందిలో చెడ్డ బూతులు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇవి కూడా చేస్తా ఉన్నారు అంటే ఇటు దేవుళ్ళు అయిపోన్నప్పుడు దేవుల్లోను ఇటు లోకంలో ఉంటే లోకంలో అందుకే యశుప్రభు అంటారు మీరు లోకమునకు వేరై ఉన్నారు కానీ నేడు ఇరవై శతాబ్దంలో చూస్తే ఈ పరిసయ ఆత్మ ఎవరికైతే ఉందో వారు వేరుగా లేరు లోకంలో కలిసిపోయి ఉన్నారు వాళ్ళకి ఏ తేడా లేదు లోకంలో లోకము దేవుని మందిరంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలాగాను శిష్యుల్లాగాను మరి కనిపిస్తా ఉన్నారు అందుకని వారి యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పులిసిన పిండి ఏం చేస్తుందండి ముద్దంతను పాడి కొంచెం పిండి కొద్దిగా మీరు గమనించినట్లయితే ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి ఎనీథింగ్ ఎనీ ఫ్రూట్ అది యాపిల్ కావచ్చు బనా కావచ్చు బనానా తీసుకుందాం మనందరికీ బనానా అరటి పండు గురించి తెలుసు ఆ అరటి పండు ఒక్కటి మాడిపోతే మిగతా అన్ని కూడా సోక్ ఏమైపోతుంది మాడిపోతుంది పులిసిన పిండి యొక్క స్వభావం కూడా అంతే ఒక యాపిల్ ఒక ఆనియన్ ఒక ఉల్లి ఉల్లిగడ్డ ఒక్కటి తీసుకోండి ఆ బుట్టలో వేయండి పాడైపోయింది ఒక్కదాన్ని మంచి బుట్టలో వేయండి మిగతా ఆనియన్స్ అన్ని పాడి మిగతా యాపిల్స్ అన్ని పాడైపోతాయి ఒక్కటి చాలు అండి ఒక గుణం చాలు మనలో మనల్ని మొత్తం సర్వం కోల్పోవడానికి ఒక వ్యక్తి జాలు ఒక మంచి సాహసాన్ని చెడగొట్టడానికి ఒక వ్యక్తి చాలు సంఘాన్ని రూపుమాపులు లేకుండా చేయడానికి ఒక వ్యక్తి చాలు ఏసుక్రీస్తును అవమానపరచడానికి ఒక గుణమే మన కుటుంబాన్ని నాశనం చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ పులిసిన పిండి ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళంట వేషధారణతో ఉంటారు వేషధారణ అందుకే అపస్తుడైన పౌలు గారు అంటాడు ఈ వేషధారుల గురించి మీరు సర్ప సున్నం కొట్టిన సమాధులు మీరు అంట సున్న సమాధులు ఎలాగుంటాయండి చాలా నీటుగా అంటే కట్టబడినప్పుడు ఏ విధంగా ఉంటాయి సున్నము మంచి మంచి పెయింటింగ్ బొమ్మలు మంచి రాతలు పాలిష్ బండలు ఎంత నీటుగా ఉంటుంది మన ఇల్లు కూడా ఉండదు అంత అంత పాలిష్ బండలతో చాలా అందంగా ఆ సమాధుల్ని ఈ పైకి అట్లా ఉంటాయి కానీ లోపల తవ్వుతే ఏముంటుందనంటే ఎముకలు కుళ్ళు కుళ్ళు పట్టి ఉంటాయి వాసన దుర్వాసన మాంసపు ముద్ద పురుగులు చెడు ఒక విపరీతమైనటువంటి ఆ యొక్క దుర్వాసన అక్కడ కలిగి అలాగే ఈ పరిశీలల్లో కూడా పైకి భక్తిగా ఉన్నారు సమాధులు ఏంటంట సున్నం కొట్టిన సమాధులంటే సున్నా కొడితే ఎంత కలకళలాడుతుందో పైకి మాత్రం వీళ్ళే సరైన వ్యక్తులు వీళ్ళే అసలు దేవునికి కరెక్ట్ గా చేసేవాళ్ళు అది మొత్తం వార్త ఆరో అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు ఇతరులకు వినబడే వాళ్ళని అని కనిపిస్తారంట ఈ పరిశీలు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు గొప్ప శబ్దాలతో చేస్తారనంట ఇతరులకు వినబడే విధంగా చేస్తారనంట ఇతరులకు వాళ్ళకి అసలు ఏంద్రి వీళ్ళు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారో వినే విధంగా చేస్తారంట ఈ పరిచయలు ఎందుకనంటే వాళ్ళే ఎందుకంటే వాళ్ళలో స్వనీతి అనేది దూరిపోయి ఉన్నది స్వనీతితో ఉంటున్నారు వాళ్ళు ఆ స్వనీతి ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఆ యొక్క లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది వాడు అందుకే ఆ స్వనీతితో వాడు గర్విష్ఠుడు అయిపోయాడు నేను కూడా గొప్పే నాకేం తక్కువ నేను కూడా మంచి వాక్యం చెప్తాను నేను కూడా మంచి వారి సీపర్ని ఈరోజు ఇది కూడా ఉంది అందుకే అదే మత్త లూకాసు వార్త ఆరో అధ్యాయంలో అంటాడు ఇదిగో నీ యొక్క యజమానుడి కంటే శిష్యుడు అధికుడు కాడు ఒకసారి చూద్దామండి ఆ విషయం కూడా ఈ లూకాసు వార్తలో ఆరో అధ్యాయం నలభై వచనంలో శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు ఇది నేడున్న సంఘాలలో కావచ్చు లేదా మన్లాంటి శిష్యులలో కావచ్చు చాలా చోట్ల ఇది గ్రహించలేకపోతున్నారు శిష్యుడు ఎప్పటికి కూడా తన బోధకుని కంటే అధికుడు కాడు కానీ ఈ పరసైన జీవితంలో ఏ విధంగా ఉంటదంటే ఈ పులిసిన పిండి ఏ విధంగా పనిచేస్తుందంటే వాళ్ళు వాడు బోధకుని కూడా తక్కువగా మాట్లాడతాడు తక్కువ వేస్తాడు బోధకుని కూడా తీసి తన బోధన విమర్శిస్తాడు తన దగ్గరే ఉంటాడు తననే ఫాలో అవుతాడు కానీ ఏం చేస్తాడనంటే తన సొంతమైనటువంటి బోధలకు వెళ్ళిపోయి ఆ యొక్క బోధకుణ్ణి బోధకుని తక్కువగా చేస్తాడు అది కూడా కాడని వాక్యం సెలవిస్తా ఉంది శిష్యుడు ఎప్పుడు శిష్యుడే మనం ఏసుక్రీస్తు కంటే పెద్దవారం అవగలమా యేసుక్రీస్తు కంటే మనము ఏదైనా హెచ్చించుకోనగలమా అపుస్త్రుడైన పౌలు గారే అంటారు అన్ని సంఘాలు కట్టి అన్ని అభివృద్ధి చేసి అనేక శ్రమలు పొంది అనేక నష్టాలు అనుభవించి దాన చేసి అనేక శిష్యుల్ని తయారు చేసి ఆయన అంటాడు ఇదిగో నేను పాపులలో ప్రథముడను అంటే ఆయన జీవితమే తగ్గించుకుంటా ఉన్నాడు కానీ ఈరోజు నీవు పాపి నువ్వు మారాలా బ్రదర్ వీళ్ళు ఇలాంటి గుణాలు ఉన్నాయి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి నీ వల్ల సంఘం కూలిపోతుంది నీ వల్ల అభ్యంతరాలు వస్తున్నాయి నువ్వు సరిచేయబడాలి అనంటే ఊరుకుంటారా అండి ఈరోజు ఊరుకోరు కాబట్టి పరిశైల ఆత్మ ఆ పులిసిన పిండి ఉంది నా గురించే చెప్తారా నా గురించే మాట్లాడతారా అని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎస్ ఒకవేళ నేను కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటున్నానేమో నేను కూడా ఒకవేళ దేవునికి అయిష్టునిగా ఉంటున్నానేమో నాలో కూడా ఆ పరిశైన ఆత్మ ఉందేమో నేను కూడా పులిసిన పిండి వల్లే సంఘాన్నంతా చెడగొడుతున్నానేమో మనకు తెలీదు కొద్దిసార్లు మనం చెడగొడుతున్న సంగతి కూడా మనకు తెలీదు మనం మంచిదే అనుకుంటాం మంచి పనికి రాదు దేవుడిదే మంచి పనికి వస్తుంది మన మంచి ఈ లోకం మంచి కూడా ఉందండి అన్నదానాలు చేస్తారు హాస్పిటల్లో చూపిస్తారు వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా వెళ్ళలేరు కాబట్టి మన మంచి కాదు దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఏదైతే విడిచిపెట్టుకోమంటున్నాడో ఏదైతే హెచ్చరిస్తూ గద్దిస్తూ బుద్ధి చెప్తా ఉన్నాడో దాన్ని మనం లక్ష్య మనము ఆ పరిశైని ఆత్మ నుంచి విడుదల పొందుకోగలుగుతాం అయితే శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును వాడును తన బోధకుని వలె ఉండును సిద్ధుడు ముందుగా ఆ బోధకుని ఫాలో అయ్యే వ్యక్తి సిద్ధుడై ఉండాలి సిద్ధుడు కావాలా ఎట్లా సిద్ధుడైతాడంటే తన బోధకుని చెప్పినది చెప్పినట్లుగా ఏదైతే ఏసుక్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు ఆ విధంగా మనం ఎప్పుడైతే సిద్ధులు మళ్తామో తన బోధకుని వలె అందుకే యేసు ప్రభు అంటాడు మీరు నా స్వరూపం నా పోలిక మీరు నా నా మనుషులు నా బిడ్డలు మిమ్మల్ని నేను విడువను ఎడబాయను మీరు నా పోలిక దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నీ పోలికలో ఉండి మేము పులిసిన పిండి వల్ల ఉండకూడదు అని మనం ఆడుకోవాలి అప్పుడు మనం ఏమవుతామంట తన బోధకుని వల్లే ఉండును ప్రతి వాడును తన బోధకుని వల్ల ఎప్పుడు సిద్ధుడైన ప్రతి ఎవడు సిద్ధుడైన ప్రతి తన బోధకుని వల్లే ఉంటాడంట సిద్ధుడు కావాల మనం కూడా మనం తెలుసుకోవాల ఈ ఈ రోజుల్లో చూస్తే ప్రతి ఎక్కడ చూసినా కూడా మరి ఇతను ఈ విధంగా చెప్తాడండి ఇతను ఆ విధంగా చెప్తాడండి ఇతను సరైన వ్యక్తి కాదండి ఇతను క్రమం లేదండి ఇతను అది లేదండి ఇతని పైన వేషం బాగలేదండి ఈయన కటింగ్ ఈ విధంగా ఇవే అవును నిజమే పై వేషధారణ కూడా ఇంపార్టెంటే కానీ అదే ముఖ్యంగా అది లోపల ఉన్నదా అది మనకు చాలా ఇంపార్టెంట్ లోపల ఉన్నది ఏదైతే మన ఆత్మ నడిపింపు మనం ఏదైతే సమాధానం అంటున్నామో అది మాత్రమే మనకి దేవునికి అవసరమై ఉన్నది కాబట్టి మనం కూడా ఎటువంటి స్థితిలో ఉన్నామనేది తెలియబడతా ఉంది ఇక్కడ శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు అన్నాడు కాడు అంతే ఎందుకంటే చాలా ఈ కాలంలో చూస్తున్నాను నేను వేరే సంఘాలకు వెళ్ళి ఆ బోధకుని విమర్శిస్తున్నారు వీళ్ళు ఆ సంఘాన్ని కట్టారా వీళ్ళు అంతమందిని గ్యాదర్ చేశారా వీళ్ళు ఆ గోడలకి ఏదన్నా న్యాయం చేశారా అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేశారా వీళ్ళు ఏమి చేయలేదు కానీ వీళ్ళు ఏం చేశారనంట తమను తామే స్వనీతి పరులుగా ఎంచుకొని వాళ్ళు ఏం చేశారంటే తీర్పులు తీర్చేవారిగా ఉంటారు ఈతను ఈ విధంగా ఈతను ఆ విధంగా ఫలానా ఫలానా అది అని అది ఎప్పుడైతే జరుగుతుందనంటే పులిసిన పిండి నీళ్ళు ఉంటే పులిసిన పిండి మనలో ఉంటే వీళ్ళు ఏం చేశారంట స్వార్థ ప్రియులంట వీళ్ళు గర్విష్ఠులు స్వనీతి పరులు దుర్వాశ పరులు చేసుక్రీసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి కిందికి ఆకలి కొరుకు ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అనంటే ఒక్కరు కూడా లేరంట అక్కడ పరిచయలు సద్దుకాయలు పారిపోయారంట డబ్బులు ఎక్కడ పెట్టాల్సి వస్తుందా ఒక్కరు కూడా లేరనంట వీళ్ళు ఏమి చేయరు కానీ ఏసుక్రీసు కిందికి రాగానే ఆరో అధ్యాయంలో శోధిస్తా ఉన్నారు వీళ్ళంట ఒకటే వీళ్ళు ప్రసంగాలు చేసిన ఇతరుల కిందిపడే విధంగా ఓ ఇదిగో మాది ఉంది ఇవాళ రేపు చూస్తా ఉన్నాం కదా ఎన్ని ఎన్ని పోస్టర్లు ఎంతెంత సర్క్యులేషన్ ఫేస్బుక్ లో ఒక పండిస్తే ఫేస్బుక్ లో చూపిస్తున్నారు మీరు ధర్మం చేయనది మీ కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున మీ గదిలోకి వెళ్ళమన్నాడు కానీ ఈ రోజు ఏ విధంగా ఉన్నాం అందరు కనిపిస్తే అక్కడ అబ్బా పెద్ద ప్రార్థన జరుగుతుంది యువతిది పరిశీలది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా పాపాన్ని ఒప్పుకోలేడు ముంగట కానీ వాళ్ళందరూ ముంగట వీరికి అది చేయి వీరికి ఇది చేయి అలాగా ఆజ్ఞాపించి అన్ని చేస్తా ఉంటారు ఈ పరిశీలది భయంకరమైనది అందుకే ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు ఇదిగో ఈ బోధకును కంటే నివాదికుడవు కాదు నువ్వు సిద్ధుడవు కా బోధకను వల్ల అవుతావు నువ్వు అందుకే కింద నలభై వచనంలో నీవు నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ పరుసైన జీవితంలో ఏ విధంగా వీడి కంటిలో దూలం ఉంటుంది దాన్ని ఎంచన ఎంచడంట వాటి దాన్ని లెక్క చేయడంట అంటే వీడి జీవితంలో బహు నాశనకరమైనవి ఉన్నాయి కానీ ఎదుట వాటిలో చిన్న దూలము అది నాశనానికి కూడా కాదు అది చిన్నది ఒక చిన్న డాట్ లాంటిది దాన్ని పట్టుకుంటా ఉంటాడు ఎంత దౌర్భాగ్యం కదా అందుకే మనకు మొదటి కొరేంత పదకొండు ముప్పై వచనము ఏమని చెప్పబడుతుందంటే మిమ్మల్ని మీరే విమర్శించుకున్నది అప్పుడు మీరు తీర్పులోనికి రారు మనల్ని మనమే విమర్శ ఏ విధంగా ఉన్నాం మనల్ని మనం డే బై డే ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఏసీ మాట అనొచ్చా లేదా ఇది దేవుడు వింటాడా లేదా ఇది నేను ఈ విధంగా పాటించాలా వద్దా ఈ ఆచారాల జోలికి పోవాలా వద్దా ఇవన్నీ కూడా మనము ప్రతిరోజు విమర్శ చేసుకోవాలా ఎవరి గురించి పక్కన వ్యక్తి గురించి కాదు సేవకుడి గురించి కాదు ఇవాళ రేపు సేవకులు మైక్ లో చెప్పాలంటే భయపడుతున్నారు వీడేమంటాడో వాడేమంటాడో వాడెన్ని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు అని లేనిపోని అంటాడో అక్కడికి తీసుకొచ్చేశారు ఒక సేవకుని ఒక మధ్యవర్తిని దేవునికి మనకు మధ్యవర్తిని ఎక్కడికి తీసుకొచ్చారు అనంటే ఆ అంత దిగిపోయే స్థితికి తీసుకొచ్చారు ఎవరండి వీళ్ళు పులిసిన పిండి కలిగిన పరిసయులు వీళ్ళ కంట్లో దూలం పెట్టుకొని దూలం ఎంత పెద్దది కదా ఆ దూలం పెట్టుకొని వీళ్ళు ఎదుటివాని కంట్లో ఉన్న చిన్న చిన్న నల్సును స్పాటికల్స్ ని వెతుకుతా ఉంటాడు చిన్న దుమ్ముని చిన్నదాన్ని కాబట్టి మనల్ని దేవుడు ఆ విధంగా ఉండాలని కోరుకోవట్లేదు ఆ విధంగా ఉండాలని మనల్ని శిష్యులుగా చేయలేదు మనము ఎదుటి వాని కంట్లో మన కంట్లో పూర్తిగా క్లీన్ చేసుకునే వారికి మనల్ని ఉంచాడు ఆ తర్వాత ఎదుటివాని కంట్లో మనం తీయాలి తీయాల తీయకపోవడం కూడా తప్పే ఎదుటివాని కంట్లో నలుసుండని దూలముండని వాణ్ణి కూడా సరైన మార్గంలోకి నడిపించాలి ఎప్పుడు అది జరుగుతుందనంటే మన కంట్లో దూలము లేనప్పుడు మన కంట్లో నలుసు లేనప్పుడు అప్పుడు మాత్రమే జరుగుతుంది అందుకే ఇక్కడ అంటున్నాడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసుని తీసివే నిమ్మని నీవెలాగో చెప్పగలవు వేషధారి నలుకొని వచ్చిన చూడండి వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసులు తీసివేయటప్పుడు నీకు తేటగా కనబడును కదండి మనలో పాపము మనలో రహస్యమైన పాపము చెడు చూపులు చెడు ఆలోచనలు అబద్ధాలు ఇవన్నీ తీసేసి ఎదుటో నీళ్ళు కూడా అవి తీసేయడానికి ప్రయత్నించంటున్నాడు ప్రయత్నించొద్దా అనట్లేదు ఇక్కడ ప్రయత్నించు కానీ ఎప్పుడయ్యా అనంటే నీలో ఈ గుణాలన్నీ పోవాలి ఈ గుణాలన్నీ నీలో ఉంటే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి ఒకసారి చూద్దాము మొదటి కొరేంతీలు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలను చూద్దాం ఐదో అధ్యాయం మొదటి కుదంతీలు ఐదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు మీరు అతిశయపడుతా మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద పులియజేయనని మీరు ఎరగరా చూడండి అతిశయపడద్దు పరిశైలు అతిశయపడ్డారు ఇదిగో మేము ప్రార్థన చేస్తాము నిలువుటంగి మేము నీట్ గా అసలు మాకు కూడా ఇప్పుడు కూడా ఆ పరిశైలు ఉన్నారా లేరా ఖచ్చితంగా ఉన్నారండి ఇదిగో మాకు కూడా పరిచయం ఇవ్వబడింది మేము కూడా చేస్తున్నాము వాళ్ళు కూడా అది ఒక అతిశయం వచ్చింది అందుకే అంటాడు మీరు అతిశయపడటం మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతీ పులియజేయనను మీరు ఎరుగరా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఏది పారవేయాలనంటే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి పాతదైన పులిపిండి ఏది మనం రక్షింపబడక మనలో అసూయ ఉండేవి మనలో గర్భపు మాటలు ఉండేవి మనం అబద్ధాలు మాట్లాడే వాళ్ళం మనం బూతులు మాట్లాడే వాళ్ళం మనం ఇతరులను చూసి వ్యసన పడేవాళ్ళం ఇతరులను చూసి కుళ్ళుపోతులం మనం మనం సరైన స్థితిలో లేం అందుకే పౌల్ గారు భక్తుడు అంటాడు ఇదిగో మీకు ఆ విషయాలను ఆ పాత విషయాలను బట్టి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా సిగ్గుపడుతున్నాం ఈరోజు మరి యశు క్రీస్తు ప్రాణం పెట్టి ఆ యొక్క పాత పులిపిండిని తీసివేయడానికి ఆయన మన కొర పిదో మరలా పాత పిండిని వెంట పెట్టుకొని వస్తే మరలా ఆ పాత పిండితోనే సావాసం కలిగి ఉంటే ఎనిమిదో వచనంలో చూద్దాం కనుక పాతదైన పులిపిండితో నాయనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితో నైనాను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులి పులి అనే రొట్టెతో పండుగ ఆచరించము కదండి సత్యము అనే పండుగ నిష్కాపట్యం అనే పండుగ చూడండి ఇది కదా పండుగ నీలో సత్యం వస్తే నిష్కాపట్యంగా ఉంటే కపటము ఉండకూడదు అసత్యము నీలో ఉండకూడదు కానీ ఆ పాతదైన పులిపిండిలో ఏముందంట దుర్మార్గత దుష్టత్వము ఈ రెండు ఉన్నాయి ఈ దుర్మార్గతలో ఈ దుష్టత్వములో సమస్తమిడి ఉన్నాయి ఈ రెండు మాటలలో దాంట్లోనే అబద్ధాలు దాంట్లోనే ఓర్వలేని తనం వస్తుంది నేనే గ్రేట్ అనేది వస్తుంది నాకంటే బాగా ఎవరికి తెలియదు అనేది వస్తుంది ఈ శాస్త్ర ఈ పరిశీలనలో కూడా అదే ఉన్నది ఆత్మ క్రీస్తుని ఎప్పుడు వ్యతిరేకిస్తా ఉన్నది యేసు కానీ ఇప్పుడున్న పరిశీలు కూడా యేసుక్రీస్తునే బోధిస్తారు కానీ వారిలో అది ఉండదు వారు పైకి ఆచారాలను పాటిస్తారు పైకి భక్తిగా కనిపిస్తారు నీరసంగా కనబడతారు చాలా ఉపవాసాలు ఉన్నట్టుగా కనబడతారు కానీ వాళ్ళు మోసముతో లోపల మోసము పైకి మాత్రం ప్రైజ్ అలాడు బ్రదర్ ప్రైజ్ అలాడు సిస్టర్ అని అంటారే కానీ లోపలంతా మోసముతో ఉంటారు ఇంకెవరన్నా మోసంగా కనిపిస్తే వాళ్ళతో స్నేహం చేస్తారు వాళ్ళు ధర్మశాస్త్రంలో కఠినమైన ఆచారాలను పాటిస్తారు కానీ వారు దేవునికి దూరస్తులుగా ఉంటారు వాళ్ళ ప్రార్థనలు కానీ వారంతా వారి చింత ఎక్కడుందాయా అనంటే వాళ్ళ వస్త్రాల మీద వాళ్ళ వేషం మీద వాళ్ళు ఎలాగ నన్ను చూస్తున్నారు ఈ స్టేజ్ ఎక్కినప్పుడు కానీ ఈ వాక్యం చెప్పినప్పుడు కానీ నేను ఏ విధంగా కనబడుతున్నాను ఎటువంటి పైన మాటలు మాట్లాడుతున్నాను వాళ్ళు వాక్ శక్తికి చోటియారు కానీ వాక్ చాతుర్యానికి చోటించే వారిగా ఉంటారు అందుకే వారి నటుడి నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకోండి నీ కంట్లో ఉన్న దూలంని తీసుకోండి ఇక్కడ ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో మొదటి కొరంతిలో ఎంత చక్కగా రాయబడిందంటే మనలో కూడా ఆ ఆ దుర్మార్గత మనకు కనబడతా ఉంటది ఒక విషయం తెలుసండి ఏంటంటే మనం ఏంటో మనకు తెలుసు రెండోది యేసుక్రీస్తుకి తెలుసు మూడోది సాతానికి కూడా తెలుసు మనం ఎవరి మనం ఏంటి మనం ఏం ఆలోచిస్తున్నాం మనం ఎవరి మీద పగలు రేపుకొని ఉన్నాం మనము ఒకటి కట్టలేదు ఒకటి నాట కానీ పెరికి వేయడానికి మాత్రం ఉన్నాం దయచేసి గమనించాను మనం నిజంగా ఇవల్లైతే ఎన్నో చేయగలొచ్చాయి కానీ ఎదుటి వారి మనం నాశనం చేయకూడదు కాబట్టి దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు ఏంటంటే నిష్కాపట్యమును సత్యమును అని పులి అని రొట్టెల పండు రొట్టెతో పండుగ ఆచరించము నిష్కాపాఠ్యం కలిగి ఉండాల అందుకే పరలోక రాజ్యము ఎటువంటి వారితో ఆక్రమింపబడి ఉంటుంది చిన్న బిడ్డల్ని చూపిస్తా ఉంటాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం వలలో నిష్కాపట్యము వాళ్ళలో సత్యము ఈ రెండు గుణాలు ఎప్పుడైతే వస్తుందో మనం చిన్న పిల్లల వల్లే ఉంటాం పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని పరలోక రాజ్యం ఎక్కడుందాయా చిన్నపిల్లలు ఎక్కడుంటే అక్కడుంది ఎక్కడైతే చిన్నపిల్లలు అంటే ఎవరు ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇప్పుడిప్పుడు పుట్టిన వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు లోపేసుకోండి మరి నువ్వు కూడా ఆ విధంగా ఉంటే నీ కూడా నిష్కపటంగా ఉంటే నిన్ను కూడా దేవుడు ఆ పసిబిడ్డలాగానే ఆహ్వానిస్తాడు నిన్నోగాడ నిన్ను కూడా నన్ను కూడా దేవుడు ఆ పసిబిడ్డలాగానే ఆహ్వానిస్తాడు కాబట్టి మన ఉన్నతమైన పిలుపు ఏంటంటే మనము విశ్వాసులుగా కాదు శిష్యులుగా ఉండాలని అశిశుడి కుండాల్సిన ఉండాల్సిన లక్షణం ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండమంటాడు ఒకటి లూకాస్ వార్తలు జాగ్రత్త కలిగుండు ఉండు వేషధారణ పరిసయుని బోధ రెండోది పులిసిన పిండి మూడోది ఇది ఎవరిలో ఉంటదంటే వాళ్ళు ఇవే గమనిస్తా ఉంటారు దీన్ని ఏం చెప్పాడు ఎలా చెప్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఇవే ఉంటది వీళ్ళకి కాబట్టి మనము పరిసయుల వాళ్ళ నుంచి మనము ఆ ప్రమాదము నుంచి మనము తప్పించబడాల ఎప్పుడైతే మనం తప్పించబడతామో దేవునికి ఇష్టలుగా ఉంటాం అందుకే మనుషులు వీళ్ళు వీళ్ళు ఎక్కువ మనుషుల మెప్పును కోరుకునే వారుగా ఉంటారు మనుషుల మెప్పు కోరుకునే దేవుడికి ఏంటట అయిష్టుడు దేవునికి అసలు వాడంటే ఇష్టమే ఉండదు మనుషుల మెప్పు కోరుకుంటా ఉంటారు వీళ్ళు అందుకే మొదటి సామయాలు పదహారు ఏడు ఒక్కసారి చూద్దాం మొదటి సామలు పదహారు అధ్యాయము ఏడో వచనము అయితే ఏహోవా సమయాలతో ఇలాగ సెలవించను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టాడు అతని త్రోసివేసి ఉన్నాను మనుష్యులు పైరూపము లక్ష్య పెట్టదురు కానీ యహోవా హృదయములను లక్ష్య మనుష్యులు పైరూపములను లక్ష్య పెడతారు కానీ ఏహోవా ఎవరంట హృదయములను హృదయ అంతరంగములను శోధించువాడు పరిశోధించువాడు హృదయములో రహస్యములను ఎరిగిన వాడు ఆయన మన ఎముకను తెలుసు మన నరములు తెలుసు మన యొక్క కణములన్నీ తెలుసు ఏసు ప్రభుత్వం ఆయన మన యొక్క హృదయ అంతరంగములను కానీ మనిషి ఎటువంటి తీర్పు తెరుస్తాడండి అతను మెచ్చుకుంటే అతనికి ఒక అతను మెచ్చుకోకపోతే సరి అతనికి ఒకలాగా అతను ఆమె అందంగా కనిపిస్తే ఆమెకు ఇంకొక ఆమె బా లేకుండా కనిపిస్తే ఆమెకు ఒకలాగా ఇది కదా ఇప్పుడు సంఘాలలో నడిచేది డబ్బున్న వ్యక్తికి డబ్బు లేని వ్యక్తికి కులం మా కులం అయి ఉంటే ఒకలాగా మా కాకపోతే ఒకలాగా అతను చాలా హ్యాండ్సమ్ గా మంచిగా కనిపించి రిచ్ కిడ్ లాగా కనిపిస్తే అతనికి ఒకలాగా మనుషులు పై రూపాన్ని చూస్తారు పరిచేయుడు కూడా అదే చూస్తా ఉన్నాడు పైరూపము పైరూపాన్ని కోరుకుంటా ఉన్నాడు అని ప్రభు అంటున్నాడు ఆయన హృదయాన్ని కోరుకునేవాడు హృదయము అందుకే ఇర్మియా పదిహేడు ఇరవై ఒకటిలా అంటాడు ఇరవై ఒకటే ఇరవై మూడు నుండి ఉంటుంది హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి మోసకరమైన వ్యాధి కలిగినదంట హృదయం అన్నిటికంటే ఈ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఈ హృదయం అటువంటిదని తెలిసి ఆయన ఏం చేశాడంట కొత్త ద్రాక్ష కొత్త పిండిని ఇయ్యడానికి వచ్చాడు ఆయన కొత్త పిండి పాతదైన పిండిని తొలగించి ఏంటంట ఏడో వచనంలో మా మొదటి కొరంతి ఐదు ఏడో వచనంలో వీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద చూడండి కొత్త మన హృదయం కఠినమైనది మన హృదయం ఘోరమైన వ్యాధితో పాపముతో అజితేంద్రియముతో గొప్ప నష్టముతో నాశనానికి అడుగులు వేసేదిగా ఉంటే యేసుక్రీస్తు తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించడానికి లోకానికి వచ్చాడు అందుకే మనం కొత్తదైన పిండి కావాలా కొత్తదైన ముద్దు అవ్వాలి మనం మనం ఎంతకాలం అని పాతదై ఉంటే మనల్ని మనం నష్టపరుచుకుంటాం చివరికి మన ఉనికిని మనము కోల్పోయే వారంగా ఉంటాం కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే మా దగ్గరికి వచ్చి ప్రభా ఇదిగో నాలో కూడా ఈ పరిసయుని వంటి పులిసిన పిండి నాలో ఉన్నది ప్రభావ నేను అసూయ నా సంఘం మీదనే నా సేవకుల మీదనే నేను అసూయపడుతున్నాను ఇదిగో నేను ఓర్వలేకపోతున్నాను నేను నష్టపరిచే వారిగా ఉంటున్నాను నష్టపరిచే దానిగా ఉంటున్నాను అయా నేను చెడు చెడు మాటలు చెప్తున్నాను ఇక్కడ అక్కడ అక్కడి ఇక్కడ చెప్తా ఉన్నాను ప్రభా దయతో నన్ను క్షమించు బ్రవ్వ అనంటే దేవుడు ఖచ్చితంగా కొత్త ముద్దగా తయారు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా ఎప్పుడు ఎవరిని మార్చలేమనంటే ఒక భక్తుడు అంటాడు ఎవరైతే నేను పర్ఫెక్ట్ నాది కాదు తప్పు నేను గాదిది చేసింది నా వల్ల అది కాదు నేను మంచి వ్యక్తిని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఎన్నటికీ మార్చలేరంట నా భర్తే తప్పు నా భార్యదే తప్పు మా వీడిదే తప్పు నా స్నేహితుడిదే వాడిదే వీడిది ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళని ఎన్నటికీ ఒక్క కూడా మార్చలేరంట ఎందుకంటే చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళు వేషధారణతో నిండిపోయి ఉంటారు సున్నం కొట్టిన గోడల్లాగా ఉంటారు పైకి భయంకరంగా భక్తిగా చాలా నీట్గా టైంకి టైంకి ఉండడము అన్ని బానే ఉంటాయి కానీ లోపల చూస్తే మొత్తము కుళ్ళిపోయిన స్థితి ఉంటుంది ఆ కుల్లి ఎక్కడి నుంచి వస్తుందండి అందుకే మత్తవార్త ఏడు ఆ పదమూడులో అనుకుంటాను ఇరుకు మార్గమున ప్రవేశించుడి దుఃఖ సువార్తలో రాయబడింది ఆ ఇరుకు మార్గం గురించి ఇరుకు మార్గమున అనేకులు ప్రవేశింప చూతారు వారి వలన కాదు వారు విశాల మార్గం వైపు వారు వెళ్ళిపోతారని రాయబడింది వారి వలన కాదంట విశాల మార్గము ఈ ఇరుకు మార్గంలో దశలు ఉంటాయి ఈ ఇరుకు కానీ వాళ్ళు విశాల మార్గం వైపు వెళ్ళిపోతారు విశాలంగా రాయల్ జీవించాలి పైకి కనపడాల కానీ లోపల ఏ విధంగా ఉన్నా సరే కానీ ఈ ఇరుకు మార్గంలో ఇంపార్టెంట్ ఇరుకు మార్గంలో ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉంటాడు చాలా దోగాడుకుంటూ వెళ్ళాలి లేకపోతే వంగి నడవాల చాలా ఇరుగ్గా ఉంటుంది ఒక లావుగా వ్యక్తి నడవలేడు అటువంటి చాలా ఇరుక్కు సంకుచితమైన మార్గం అది మరి ఆ మార్గంలో వెళ్తున్న నీవు కుళ్ళు ద్వేషము అసూయ చాడీలు చెప్పడము లేదంటే మోస మోసం చేయడము వెనక నుండి వెన్నుపోటు పొడవడం ఇవన్నీ ఒక పర్వతాల్లాగా తయారైతే మరి వీటని ఎప్పుడు దాటుకొని వెళ్ళగలం ఒక ఇరుకు మార్గమే కఠినమై ఉన్నది మరలా నువ్వు ఒక పర్వతాలు లేపుకుంటే అబద్ధాలాడి మోసాలు చేసి ఒక సంగాని బద్దలు చేసే స్థితిలో తొందరవుతారు మరి కాబట్టి మనం గ్రహించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం ఎటువంటి మరి జీవితం మనం కలిగి ఉంటున్నాం ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం కూడా ఆయన నిజమైన శిష్యులుగా అనబడతాం ఈ పులిసిన పిండిని మనము అది ముదంతను పాడు చేస్తుంది కాబట్టి దాని దగ్గరికి మనము వెళ్ళకూడదు అటువంటి దాన్ని మనలో నుంచి పారద్రోల ఒక్క గుణం చాలు మొత్తం నీ యొక్క అందుకే ఈ మతశ్వార్థలోనే అంటాడు నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే దాన్ని పెరిగి అది నీ శరీరం మొత్తానికి నష్టపరుచును చూడండి ఒక్క గుణం చాలండి ఒకటే గుణము ఒక వ్యసనం చాలు ఒక అబద్ధాలు చెప్పే ఒక వ్యసనం చాలు మనల్ని నిలువున ముంచేస్తుంది మనం శిష్యులుగా అవలేము పేర్కొండొచ్చు నేను కూడా శిష్యున్నేనండి నేను కూడా అన్ని టైంకి టైంకి ఉంటానండి ప్రతి మీటింగ్ లో ఉంటానండి ప్రతి సబ్జెక్ట్ తెలుసండి కానీ నువ్వు శిష్యుడు కాలేవు ఎందుకంటే నీలో దేవును ఏదైతే మరి నిష్కాపట్యము సత్యము కోరుకుంటున్నాడు లేనప్పుడు నువ్వు శిష్యుడు కాలేవు కాబట్టి మనం కూడా ఈరోజు పరీక్ష చేసుకుందాం మనల్ని మనమే విమర్శించుకుందాం విషయాన్ని పాదలు పట్టుకుంటున్నాను ప్రభా కనికరించు అనే ఆయన ముందుకు వస్తాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక ప్రార్థించుకుందాం ప్రైజ్ల ప్రైజ్లో అన్న ఒక చిన్న ప్రేర రిక్వెస్ట్ మా బాబు ఆనంద్ పాల్ రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అన్నా మా బాబు కోసం ప్రార్థించండి ఆనంద్ పాల్ థ్యాంక్స్ అన్నా పరిశుద్ధుడ మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపాని దేవుదేవ ఏసయ్య మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాల స్థుతులు మహా ఆయన తండ్రి గొప్ప దేవా కనికరములు గల తండ్రి అయా నీ వంటివారు వారు లేరు ప్రభా మా చాలన దేవుడవు గొప్ప దేవుడవు అయా మా హృదయ అంతరంగములను పరిశోధించి మమ్మల్ని సరిచేసి నీ శిష్యులు గాను చేసుకునే గొప్ప దేవుడవు తండ్రి అయా ఈ లోకంలో మేము పాపములో తప్పులో మరినైనా ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని తండ్రి వెలివేస్తారు ప్రభా మమ్మల్ని చేరదీయరు ప్రభ కానీ నీవైతే తండ్రి గొప్ప దేవుడవి పులిసిన పిండి మాలో ఉన్నది గ్రహించి తండ్రి దాన్ని వేరి పారివేయడానికి కృపను చూపిస్తూ వచ్చినావు ప్రభా మీకు వంద నెలనైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు పితబడిన వాక్యము నాలో మాలో ఫలించడానికి కృపం దయచేయండి నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా సహాయం చేయండి సమాధానం దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభా ఎక్కడ నినామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నావు అయా మా ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికే మీకు వందనాలు ప్రభా సహో సహోదరులని సహోదరులను బట్టి మీకు వందనాలు ఇస్తుతలు సోదరాన్ని చెల్లిస్తుంటున్నాం అయా మహాగణుడు మా రక్షకుడు మా ప్రభుడు తండ్రి మీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తుంటున్నాం అయా అయా ముఖ్యంగా తండ్రి దుర్గా ప్రసాద్ గారి అబ్బాయి విషయంలో నాయన కార్యాలు గొప్ప కార్యాలను చేయండి ప్రభా రేపు ఎగ్జామ్స్ ఉంటుండగా ప్రభా ఆ బిడ్డ తండ్రి మరి నాయన చదువుకున్నది మరి నాయన రావడానికి కృపణ ఇచ్చండి జ్ఞానము తెలివిని ఆయా జ్ఞాపక శక్తిని వివేచనను ధైర్యమును ఆ బిడ్డకు అనుగ్రహిస్తురండి ప్రభ మరి సెంటర్ కి సమయానికి వెళ్ళడానికి కృపందా ఇచ్చేయండి ఆల్ టికెట్ వెంబడి తీసుకొని వెళ్ళడానికి కూడా కృపందా ఇచ్చేయండి నాయన నేను నడిపింపులుందా ఇచ్చేయండి సమాధానం చేయించేయండి ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ బిడ్డలందరూ కూడా పాస్ అవ్వడానికి కృపణ ఇచ్చేయండి ఈ తమ్ముడు చిన్నవాడు కూడా పాస్ అవ్వడానికి కృపందా ఇచ్చేయండి ప్రభ గొప్ప కార్యాలను చేయండి నాయన సాయం చేయండి ప్రభ మరి నాయన తోడుగా నీడుగా ఉండండి ముఖ్యంగా తండ్రి మరి నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మరి చంద్రశేఖర్ సార్ని మరి కేబీపీఎం టీం బట్టి మీకు వందనాలు ప్రభ మరి సార్ చేస్తున్న పరిచర్యని టీం ని జ్ఞాపకం తీసుకోండి తోడుగా నీడుగా మీరు ఉండండి బలపరచండి ప్రభావ ఇంకా గొప్ప కార్యాలు జరగడానికి కూడా కృపంద ఇచ్చే మన బలపరుస్తారమ్మని ఏసుక్రీస్తు పరిశుద్ధనామా మన ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను నామంలో మీ అందరికీ వందనాలు మరి ప్రే రిక్వెస్ట్ ఉన్నాయి నేను ప్రే రిక్వెస్ట్ చేస్తాను స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు అయా మరి ఈ లోకంలో మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు ప్రభు అయా అయా నువ్వు ఒక్కడవే నమ్మదగిన దేవుడు మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాం ప్రభు నాయన సుందర్రావు బ్రదర్ ను ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభు అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభు ముట్టి తాకి స్వస్థత కలగజేసి మీ సాక్షిగా ఇలా పెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే తండ్రి ఎలిషమ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయనా ఆమెను ముట్టండి తాకండి వాళ్ళ ఇంటికి రక్షణ భాగ్యము దయచేయండి ప్రభు కంటి చూపును సరళం చేసిన దేవానికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము నాయన అలాగే రేణిక సిస్టర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభు నాయనా ప్రభా ఆరోగ్యంలో ప్రభా ఆ తండ్రి మీరే నా తండ్రి స్వాధీన పరచుకొని ప్రభు ఆమె శక్కునించి విడుదల దయచేయమని ప్రభు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాం ప్రతిశోధన కొట్టి వేసి తప్పించండి మీ సాక్షికి వెళ్ళబెట్టుకోండి ప్రభు మీకు స్తోత్రం అలాగే యాదగిరి బదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన వాళ్ళ కుటుంబాన్ని ఏసుక్రీస్తున్నామంలో నా తండ్రి రక్షణలోకి నడిపించుకోండి ప్రభావ అతన్ని ముట్టి తాకి స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాగే నా తండ్రి ఆనందబాబు విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన రేపు ఎగ్జామ్స్ ఉండగా ప్రభా మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ధైర్యం అనుగ్రహించండి ప్రభావ మరి జ్ఞానముతో నింపి నా మరి తండ్రి ఎగ్జామ్ రాయిస్ ఉండగా ప్రభావ మీరే తోడై ఉండి నా తండ్రి మీరే యొక్క ఎగ్జామ్ లో నా తండ్రి మీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభావా మరి జ్ఞానమును అనుగ్రహించండి మీ కృపచూపమని పరిశుద్ధన మనకి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభావ మరి ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ప్రభావ మీ ఆత్మకార్యాలు జరిగించి మీ సాక్షులుగా ఇలా పెట్టుకోమని ఇన్న వాక్యాన్ని ప్రభావం హృదయాల్లో భద్రపరుచుకొని నెమరు వేసుకొని ప్రభు ఆ వాక్య ప్రకారం మేము జీవించలాగ ప్రభావం మమ్మల్లా మేము విమర్శించుకుంటే తీరుపు పాలు కారంటున్న అది నిజము నా తండ్రి మీ మాట సత్యము జీవము మార్గమైంది దేవ మీ పరిశుద్ధ నామానికి స్తులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తూ స్తుస్తూ తండ్రి ఐ అందరికీ ప్రైజ్ రాడు దుర్గా బ్రదర్ ప్రైజు రాడు బ్రదర్ దుర్గా ప్రసాద్ ఆశీర్వాదం ఏమో కదా బ్రదర్ లేదన్న మీరు థ్యాంక్ యూ యేసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలము తోడ నడిపించి ఆదరించుడు కాక ఆ మీన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది కాక ఆమెన్